కళాప్రపూర్ణ వింజిమూరి అనసూయాదేవి గారి నేను నా రచనలు పుస్తకంలో ఇరవయ చాప్టర్ అమెరికాకు వచ్చిన అమ్మలు ఏ పేరుతో పిలిచినా దేవుడొక్కడే అలాగే అమ్మ తాయి తల్లి మాత మమ్మీ మా మమ్మ మమో మాద్రే ఏ భాషలో పిలిచినా అమ్మఅమ్మే దేవుడి ప్రతిరూపాల్లాగా అమ్మ పేర్లు మారుతుంటాయి ప్రతీ తల్లి భావాలు స్వభావాలు ఆశయాలు అనుభవాలు దాదాపు ఒకేలాగే ఉంటాయి దేశకాల పరిస్థితులను బట్టి కొంత మారుతుంటాయేమో జీవిత పరీక్షలో నూటికి నూటు మార్కులు తెచ్చుకున్న తల్లులున్నారు ముప్పై ఐదు శాతంతో పాస్ అయిన వాళ్ళు ఉన్నారు సున్నా వచ్చిన వాళ్ళు ఉన్నారు మరికొందరు తెలివితేటలు మంచితనం ఉండి కూడా పరిస్థితుల ప్రభావం వల్ల జీవితపు సమస్యల ఒత్తిడి వల్ల అసహాయత వల్ల ఓడిపోతారు అమెరికాకు వచ్చిన అమ్మలలో కొందరికి మంచితనం లోపించవచ్చు అలాగే అందరు అత్తలు చెడ్డవాళ్ళు కారు ఒక్కొక్కరిది ఒక్క అనుభవం ఇరవై శతాబ్దంలోకి అడుగుపెట్టిన స్త్రీలోకం ఎన్నో విషయాలనింకా అవగాహన చేసుకోకపోవడం ఆశ్చర్యం వార ఫలితాలలో ఏవో కొన్ని ఫలితాలు ఎవరికో ఒకరికి వర్తించినట్టు ఈ రచనలోని సంఘటనలకు కొందరికి అన్వయించవచ్చు అయితే ఇది ఏ గురించి ప్రత్యేకంగా వ్రాసినవి కావు తమ పిల్లలను చూడడానికి అమెరికాకు ప్రయాణమై వచ్చే అమ్మల ఆనందం హడావుడి ఉబలాడం ఇంత అంతా కాదు ఈ అనుభూతి అనుభించి అనుభవించిన అమ్మలకే తెలుస్తుంది ప్రయాణపు సన్నాహాలు పెళ్లి పనులలాగా నెళ్లాళ్ల ముందే ఆరంభమవుతాయి పిల్లలకి పెద్దలకి బట్టలు స్నేహితులకి పారితోషికాలు ఊరగాయలు పచ్చళ్ళు పొడులు పలహారాలు వగైరా వగైరా ఎన్నో ప్లేన్ ఎక్కే వరకు ఈ షాపింగ్ సాగుతూనే ఉంటుంది ఇరవై ఐదేళ్ల క్రిందట నేను మొదటిసారి అమెరికాకు వచ్చినప్పుడు నేను ఇవన్నీ తెచ్చినదాన్ని ఇవి కాక నా పిల్లలు చిత్రమైన కోరికలు తీర్చడానికి కుంభకోణం వెత్తల అంటే తమలపాకులు పుత్తూరు ఒక్క పొడి మల్లె జాజీ తీగ తీగలు సింహజలం సంపెంగా నైట్క్వీన్ లాంటి పూల మొక్కలు కరివేపాకు దొండ బచ్చలి తమలపాకుల తీగలు యాభై కిళ్ళీలు పట్టుకొచ్చాను బారిస్టర్ పార్వతీశంలాగా నా కోసం షీకాయపొడి కేన్థర్డైన్ హెయిర్ ఆయిల్ కూడా తెచ్చుకున్నాను ఇప్పుడు చిక్కు లేకుండా అన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి ఉపోద్ఘాతం అయ్యింది కథలోకి వస్తాను సుగుణమ్మ భర్త ఎప్పుడో పోయాడు ఒక్కడే కొడుకు పేరు మూర్తి అమెరికాలో మంచి ఉద్యోగంలో ఉన్నాడు కోడలు ప్రభావతికి సుగుణమ్మకి ఇండియాలో ఉన్నప్పుడే పడేది కాదు కొడుకు పెళ్లైన మర్నాటినుంచీ అత్తకీ కోడలికీ ఎడముఖం పెడముఖమే తన బ్రతుకు తను బ్రతకగలనంటూ ఒక్కర్తే వేరే ఒక రూమ్ అద్దెకు తీసుకుని అందులో ఉండేది ఎప్పుడూ వండుకుని అరగదు హోటల్లో తినేది కొడుక్కు మంచి ఉద్యోగం ఏదో సర్దుకుని వాళ్ళ దగ్గర ఉండరాదా ఇలాగ శ్రమపడుతూ ఈ పెద్ద వయసులో ఎందుకు ఏకాకి బ్రతుకు అని అందరూ ఆశ్చర్యపడేవారు సుగుణమ్మ మంచి కవయిత్రి పద్యాలు వ్యాసాలు కథలు వ్రాస్తూ పత్రికలకు పంపుతూ రేడియోలో సభల్లో చిన్న చిన్న ఉపన్యాసాలిస్తూ కొడుకు పంపిన డబ్బుతో కాలక్షేపం చేసేది పెద్ద వయస్సు వల్ల అనారోగ్యం వల్ల హోటల్ భోజనం పడక చేసేవాళ్లెవరూ లేక అమెరికాకు వస్తాను టిక్కెట్టు పంపమని కొడుకు రాసింది తనని చదివించి అమెరికా పంపిన తల్లి కోర్కె ఆమె ఆఖరు దశలునైనా తీర్చాలని పాపరప్పించాడు సుగుణమ్మ అమెరికాకు చేరిన మరుక్షణం నుంచి అత్తాకోడళ్లు యథాప్రకారం పూర్వస్థితిలోకి వెళ్ళిపోయారు వీళ్ల గొడవలాపడం బ్రహ్మతరం కూడా కాదు ఇద్దరు మూర్తితో ఫిర్యాదులు చెప్పేవారు ఇద్దరూ వంటమానేశారు తరచు మూర్తి బయటనుంచే భోజనం తెచ్చేవాడు కోడలు ప్రభావతికి స్ట్రాంగ్ పాయింట్ ఆమె పిల్లలిద్దరూ తల్లిని వెనకేసుకుని నాయనమ్మతో తండ్రితో దెబ్బలాడేవారు మూర్తిని సుగుణమని ఇంట్లోంచి పొమ్మన్నారు కూడా పరిస్థితులు విశ్రమించాయి మూర్తి నరకయాతన అనుభవించాడు వీళ్లందరినీ సముదాయించడం అసంభవం అని తెలుసుకున్నాడు ఇక చేసేదేమీ లేక మనశ్శాంతి లేని మూర్తి తల్లిని ఇండియాకు పంపి కుటుంబాన్ని వదిలేసి సన్యాసి అవలేదు కాని మరొక ఊరికి వెళ్లిపోయాడు సుగుణమ్మ కవయిత్రి కదా కోడలు అఘాయిత్యాలని కోడలు మీదున్న కోపాన్ని పద్యాల్లో వ్రాసి ప్రచురించి కోడలికి పబ్లిసిటీ ఇచ్చి కసి తీర్చుకుంది తర్వాత కొన్నాళ్లే బ్రతికింది బాబు ఇక రాజ్యలక్ష్మికి ముచ్చటగా ముగ్గురు కొడుకులు భర్త వెంకట్రావు రిటైర్ అయిపోయాడు ఇల్లు వసతి కలవాళ్లే పిల్లల్ని పెద్ద చదువులు చదివించి ఎలాగో అందరినీ అమెరికా పంపించారు ఇల్లు ఒకటే మిగిలింది పెద్ద కొడుకు సుధీర్కి బంధువులమ్మాయి నిర్మలనిచ్చి పెళ్లి చేశారు వాళ్ల అదృష్టం పెళ్లయ్యే ఏడాది తిరగకుండానే సుధీర్కి అమెరికాలో మంచి ఉద్యోగం వచ్చి భార్యతో సహా న్యూయార్క్కి వెళ్లిపోయాడు రెండో అబ్బాయి సుందర్ అందరిలోకి అందమైనవాడు మంచి పర్సనాలిటీ తల్లిదండ్రులకు తెలియకుండా చాలా డబ్బున్న పంజాబీ అమ్మాయిని పెళ్ళాడాడు సల్మా తల్లిదండ్రులకి అల్లుడంటే ఇష్టం వాళ్ల బిజినెస్ అంతా సుందరికి అప్పగించి ఓ మంచి బంగ్లా కారు కొనిచ్చారు ఎల్ఏలో సురేష్ మూడవ కొడుకు చికాగోలో ఉద్యోగం మంచి మాటకారి అందర్నీ ఇట్టే ఆకట్టుకుంటాడు ఇతనందర్నీ మించిపోయాడు తను ఆఫీసులో ఉద్యోగం చేస్తున్న జూలీని చడీచప్పుడు లేకుండా లవ్ చేసి పెళ్లాడాడు ఈ పెళ్లి తల్లిదండ్రులకీ తెలీదు ముగ్గురు కొడుకులు తల్లిదండ్రుల్ని రమ్మంటూ ఒత్తిడి చేశారు ఈ పెద్ద వయసులో ముగ్గురు కొడుకులుండగా మీ ఇద్దరూ ఇండియాలో ఉండడమేమిటి ఒక్కొక్కరి దగ్గర కొన్ని నెలలుండవచ్చు ఇల్లు అమ్మేసి వచ్చేయమని ఫోన్ల మీద ఫోన్లు కొట్టారు తల్లిదండ్రులు ఒక్కసారైనా అమెరికా పిల్లల కాపరాలు చూడాలని ముచ్చటపడిపోయారు ఇల్లు మాత్రం అమ్మకుండా సామానంతా ఓ గదిలో మిగిలిన భాగం అద్దెకిచ్చారు వేసంగిలో వస్తే చలి తక్కువగా ఉంటుందని అప్పటికి రమ్మని ముగ్గురు కొడుకులు కలిసి టిక్కెట్టుకుని పంపారు మూడవ కొడుకు ముద్దుల కొడుకైనా అమెరికా కోడలు పంజాబీ కోడళ్ల దగ్గరకు ముందు వెళ్లడం కంటే బంధువుల అమ్మాయి అయిన నిర్మల దగ్గరకు వెడదామని నిశ్చయించుకున్నారు న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో దిగారు రాజ్యలక్ష్మి వెంకట్రావులు కంగారుగా నాలుగు పక్కలా చూశారు వాళ్ళకి అదొక పద్మవ్యూహంలా కనబడింది ఎలక్ట్రిక్ దీపాలతో దేదీప్యమానంగా మెరిసిపోతూ పగలు రాత్రు కూడా తెలియలేదు నుంచే నవ్వు ముఖంతో షార్ట్సు టీషర్టు గిరిజాల జుట్టుతో అడ్డంగా బలిసిపోయినొక అమ్మాయి అలాంటి దుస్తులతోనే ఉన్న మరొక యువకుడు వీళ్లవైపే నవ్వుతూ వచ్చారు అత్తయ్యా నేను నిర్మలని ప్రయాణం సాఫీగా సాగిందా మావిగారి మావిగారి వైపు తిరిగి ఫ్లైట్ మీకేమీ ఇబ్బంది లేదు కదా అంది రాజ్యలక్ష్మి వెంకట్రావులు కొంచెంసేపటికి తెప్పరిల్లారు ఇదేమిటర్రా మీరేనా ఎవరో అనుకున్నాం ఇలాగ మారిపోయారేమిటి ఈ పిచ్చి పిచ్చి వేషాలేమిటి నాకు నచ్చలేదు అంటూ టకటకానేసింది రాజ్యలక్ష్మి నిర్మలా సుధీర్లు టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు అన్నీ చక్కగా అమర్చుకున్నారు పిల్లలు లేరు అప్పుడే వద్దనుకున్నారు మొదటిసారి అత్తగారు మామగారు వస్తున్నారని అన్ని ఏర్పాట్లు చేసింది నిర్మలా ్రేక్ఫాస్టు వంట అన్ని ఏడు గంటలకే ముందే ముగించి ఒకే కారుండడం వల్ల సుధీరు తనూ కలిసి పనికి వెళ్ళిపోయేవారు మళ్ళా సాయంత్రం రాగానే రాత్రికి వంట చేసేది అత్తగారిని ఒక్క పని చేయనిచ్చేది కాదు అయినా ఈ కోడలికి అత్త దగ్గర్నుంచి మెప్పులేవు దెప్పులు తప్ప రాజ్యలక్ష్మి చిన్న చిన్న దెప్పులతో పొడుపు మాటలు మాట్లాడేది కోడలు ఏది చేసినా వంకలు పెట్టేది అది అదీ ఆవిడే అలవాటనుకుని నిర్మల భరించేది వెంకట్రావు గోడ మీద పిల్లివాటం ఏం కలుగు చేసుకునేవాడు కాదు కోడలు మీద రకరకాల ఫిర్యాదులు చేసింది కొడుకు సుధీర్తో విని ఊరుకున్నాడు అత్తగారి అహం దెబ్బతింది ఇంట్లో క్షణం ఉండాలనిపించడం లేదంటూ ఆ ఇష్టం వ్యక్తంచేస్తూ రెండవ కొడుకింటికి పంపేయమని ప్రయాణం కట్టింది అమ్మా నాన్నల్ని సాయంకాలానికి చేరే ఫ్లైట్లో పంపమని సుందర్ ఫోన్ చేశాడు రాజ్యలక్ష్మి వెంకట్రావుని ఎంచక్క రిసీవ్ చేసుకున్నారు సల్మా సుందర్లు ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి చాలా దూరం ఇల్లు చేరేటప్పటికి రాత్రి ఎనిమిది అయింది ఇదేమిటారా కాకినాడ నుంచి రాజమండ్రికి వెళ్లినంత దూరం ఉంది అంది రాజ్యలక్ష్మి మాట్లాడడం తంతంతా రాజ్యలక్ష్మిదే వెంకట్రావు వంతు చిరునవ్వుతో అన్నీ వింటూ ఊరుకోవడమే ధనవంతుల అల్లుడు పెద్ద ఉద్యోగం హోదాలో ఉన్న సుందరి ఇల్లు ఆధునిక పద్ధతిలో అమర్చి అలంకరించారు రాజ్యలక్ష్మి వెంకట్రావులకి అటాచ్డ్ బార్ తో ఉన్న గదినిచ్చారు బాత్రూంలో సోపు టవలు షాంపూ షేవింగ్ చెట్టు అన్ని పెట్టి రెడీగా ఉంచారు రాజ్యలక్ష్మి వెంకట్రావులు తెగ సంబరపడిపోయారు సల్మాకి పంజాబీ హిందీ ఇంగ్లీషు తప్ప తెలుగు రాదు రాజ్యలక్ష్మి ఒక్క తెలుగే తెలుసు వెంకట్రావు ఇంగ్లీష్ మాట్లాడకల్లు కానీ ఎందుకో మాట్లాడాడు అత్తాకోడళ్ళకి సంభాషణ కష్టమైంది అన్ని భాషలు కలిపి మాట్లాడుతూ యాక్షన్లతో ఇల్లంతా చూపించాక చపాతీలు పొటాటో కూర దాల్ చేశానని కావలిస్తే రకరకాల పళ్ళు ఫ్రిడ్జ్లో ఐస్ క్రీము ఉంది అని తినమని చెప్పింది సల్మా కొన్ని క్షణాల్లోనే మంచి ఖరీదైన దుస్తులు వేసుకొని ఎవరో స్నేహితులు ఇంట్లో డిన్నర్ అని అర్ధరాత్రి వరకు ఇంటికి రామని ఎవరికీ తలుపు తీయొద్దని చెప్పి మెర్సిడస్ కార్లో వెళ్లిపోయారు సుందర్ సల్మాలు రాజ్యలక్ష్మి వెంకట్రావులకి చపాతీలు తినడం అలవాట్లేదు అన్నం కూర పచ్చడి ఊరగాయ పెరుగు ఉండాలి కొడుకు తెలిసే ఇలా చేశారేమిటి విఘ్నేశ్వర పూజకే తుమ్మా అన్నట్లు మొదట్లోనే ఇక్కడా ఇలాగే ఉందా బాబు అనుకుంటూ రాత్రంతా నిద్ర పుట్టక ఉదయం కొంచెం ఆలస్యంగా లేచేటప్పటికీ కొడుకు కోడలు పనికి వెళ్లిపోయారు సాయంత్రం వాళ్లు వెనక్కి రాగానే రాజ్యలక్ష్మి సుందర్తో చెప్పింది ఈ రొట్టెలు తినలేమని తక్షణం సుందర్ శర్మ వెళ్ళి బియ్యం పప్పులు కూరగాయలు పెరుగు నెయ్యి తెచ్చిపడేశారు మళ్ళా డిన్నర్కి వెళ్ళి రాత్రి ఏ రెండు గంటలకో వచ్చారు వాళ్ళ దగ్గర డూప్లికేట్ తాళం చెవి ఉంది కనుక తల్లిదండ్రుల్ని నిద్రలేపరు అయినా రాజ్యలక్ష్మి వెంకట్రావులు కూడా వాళ్లు వచ్చేవరకు నిద్రపోరు ఏ కబుర్లో చెప్పుకుంటూ టీవీ చూస్తూ ఉంటారు సల్మా సుందర్ ఇంటికి రాగానే ఇంకా మెలుకుగా ఉన్నారేంటి జబ్బు చేస్తుంది పడుకోండి అని వాళ్ళు వాళ్లు కి వెళ్ళిపోయారు కొన్ని రోజులు చూసి తల్లి తండ్రి నెమ్మదిగా పది గంటలకే పడుకోవడం ఆరంభించారు జట్లాగో ఏమిటో పొద్దున్న త్వరగా లేవలేకుండా ఉన్నారు వీళ్లు లేచేటప్పటికే కొడుకు కోడలు పనికి వెళ్ళిపోవడం సాయంత్రం రాగానే వాళ్ల రూమ్ లోకి వెళ్ళిపోయి స్నానాలు చేసి బట్టలు మార్చుకుని మళ్ళా డిన్నర్లకి వెళ్లడం ఇదీ తంతు ఎవరూ మాట్లాడరు వెంకట్రావు కాదు రాజ్యలక్ష్మికి మాట్లాడాలన్నా భాషరాదు వండుకు తింటూ ఈ పెద్ద బంగ్లాలో స్పెషల్ జైల్లోలాగా ఉండడం సాధ్యమైంది కాదు నీతో కుటుంబ విషయాలు మాట్లాడాలంటే నీకెప్పుడూ తీరికుండటం లేదురా అని తల్లెంటే నవ్వేసి సావుకాశంగా మాట్లాడుకుందాంలే అనేవాడు సుందర్ విసిగెత్తిపోయి ఇంక ఉండలేకపోయారు రాజ్యలక్ష్మి వెంకట్రావులు ఒక్కసారి ఊరు చూపించి మూడవ కొడుకు దగ్గరకు పంపమని ప్రాధేయపడ్డారు ఈ బ్రతుకులు వేరు సుందర సల్మాలు జీవితంలో మొదటి అంకంలోనే ఉన్న నూతన దంపతులు వీళ్ల జీవితం వేరు సుందర సల్మాలు తెలుసుకున్నారు ముసలోళ్లకి వీళ్ళిళ్లు కూడా నచ్చలేదని ముద్దుల మూడో కొడుకింట్లో ఎలాగుంటుందో అసలే దొరసాని కోడలు కూడాను అనుకుంటూ చికాగో చేరారు రాజ్యలక్ష్మి వెంకట్రావులు ఎయిర్పోర్టుకి సురేష్ ఒక్కడే వచ్చాడు పెళ్లై ఆరు మాసాలే అయింది ఈ కోడల్ని చూడలేదు సుందర సల్మాలు పెళ్లి ఫోటో అయినా పంపారు వీళ్లు అదీ లేదు బంధువులమ్మా పెద్ద కోడలిని నిర్మలే అలాంటి వేషాలేస్తుంటే ఈ దొర్సానమ్మ ఏం డ్రెస్సులు వేసుకుంటుందో ఏమిటో అని రకరకాలు ఊహించుకుంది రాజ్యలక్ష్మి అయినా కొడుకు దగ్గరకు వెళ్లకుండా ఉండగలదా ఏతలి మనసొప్పుతుంది జూలీ సురేష్ చిన్న అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు రాజ్యలక్ష్మి వెంకట్రావులు కారుదిగి లోపలికి అడుగుపెట్టగానే లక్షణంగా చీర కట్టుకుని మంగళసూత్రాలు నల్లపూసలు గాజులు బొట్టు కాటుకులతో హిందీ సినిమా స్టార్ సైరాబాన్లాగా కనపడుతున్న ఓ అమ్మాయి వచ్చి రాజ్యలక్ష్మి వెంకట్రావుల కాళ్లకు నమస్కారం పెట్టింది రాజ్యలక్ష్మి ఆనందానికి మేరలేదు ఒక్క నిమిషం ఉండు అంటూ పెట్టి తెరిచి తను తీసుకువచ్చిన కట్టు కంచి చీర కోడల చేతిలో పెట్టి ఆశీర్వదించింది వెంకట్రావు సురేష్కు కూడా వాళ్లు తెచ్చిన కొత్తబట్టలు ఇచ్చి తీవించారు. లివింగ్ రూమ్ లో ఓ పక్క స్వామి మరొక పక్క జీసస్ పెద్ద బొమ్మలు తగిలించారు అన్నగారులు సుధీర సుందర్లు చెప్పారు కాబోలు ముందుగానే బియ్యం కూరలు పెరుగు మొదలైన సమస్తమైన సామాన్లు తెచ్చి రెడీగా ఉంచారు వంటిల్లు శుభ్రంగా ఉంది అమ్మా నీ వంట తిని చాలా రోజులైంది నాకు కావలసినవన్నీ వండిపెట్టాలి అన్నాడు సురేష్ రాజ్యలక్ష్మి మురిసిపోయింది ఉన్న కొద్ది రోజులు రకరకాలు వండి పెట్టింది అయితే ఒక్కరోజు కూడా తను భర్త ఆ వంటలు ముట్టుకోలేదు తినడానికి అసహ్యించుకున్నవారు వీళ్లకున్నవి కొన్ని గిన్నెలు అందులోనే తెల్లారకుండా కోడిగుడ్లు మాంసం కాబోలు టకటకా వండేసి తిరిగి కడిగి జూలి ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండడం వల్ల లంచ్ ప్యాక్ చేసి పట్టుకెళ్లేవారు తిరిగి ఆ గిన్నెల్లోనే వండుకు తినడం అనేది రాజ్యలక్ష్మి భరించలేకపోయింది కొడుకుతో చెప్పడానికి మౌమాటపడింది ఎన్నాళ్లు బ్రెడ్డు పాలు పళ్ళు పెరుగుతో కాలక్షేపం చేయగలరు వీళ్ల గ్లాసుల్లో మంచినీళ్లు త్రాగడానికి కూడా ఇబ్బంది పడేవారు ఆ గ్లాసులేవో కంపుకొట్టేవి కొడుకు కోడలు వాటిలో ఏదో త్రాగేవారు రాజ్యలక్ష్మికి వీళ్లు మాంసం తింటారని తాగుతారని అనుమానం పుట్టుకొచ్చింది అనుమానం పెనుభూతం ఇక ఉండడం కష్టమనిపించింది ఎదిగిన పిల్లలు వీళ్లకి చెప్పడం భావ్యం కాదు చెప్పినా కూడా లాభం లేదని తెలుసుకున్నారు రాజ్యలక్ష్మి వెంకట్రావులు వీళ్ల మనసు సురేష్ జూలీలు కూడా తెలుసుకున్నారు జాలి పడ్డారు కానీ కోపగించుకోలేదు జూలీ చాలా నచ్చింది రాజ్యలక్ష్మికి మంచి పిల్ల నిక్కచ్చి మనిషి వచ్చిన రోజే కర్ర విరిచినట్టు మీరు వెనక్కి ఎప్పుడు వెళ్తాడో చెప్తే రిజర్వేషన్ చేయిస్తాను అంది పట్టుమని పది రోజులైనా ఉండకుండా అమెరికా మోజు తీరిపోయిందంటూ ఇండియాకి వెళ్ళిపోయారు రాజ్యలక్ష్మి వెంకట్రావులు అందరిలోకి మా దొరసాని కోడలే నయం అంది అమెరికా వెళ్లి ఆ అమ్మ ఇక రత్తమ్మ జబ్బు మనిషి ఉబ్బసం వ్యాధి ఎక్కువైనప్పుడు అమెరికాలో ఉన్న కొడుకుని మనవల్ని చూడకుండా చచ్చిపోతానేమోనని భయపడేది భర్త రఘుపతిరావు ఐదవ క్లాసు వరకు చదివాడు అతని తండ్రి చిన్నతనంలోనే మరణించడం వల్ల పెద్దలిచ్చిన చిన్న ఇల్లు పొలము చూసుకుంటూ పుట్టిన బిక్కవోలులోనే ఉండిపోయాడు కొడుక్కి అన్నవరం సత్యనారాయణమూర్తి పేరు పెట్టుకున్నారు సత్యనారాయణ చిన్నప్పటినుంచి తెలివి గలవాడని పేరు తెచ్చుకుని వారాలు చేసుకుంటూ మంచితనం వల్ల స్వయం కృషి వల్ల స్కాలర్షిప్ సంపాదించి డాక్టరై చిన్ననాటి క్లాస్మేట్ మహాలక్ష్మిని పెళ్లాడి అదృష్టం వల్ల అమెరికాలో ఉద్యోగం దొరికి భార్యతో సహా వెళ్లాడు అలాంటి వాళ్ళు అండమాన్సులోనూ అలస్కాలోనూ ఉద్యోగం వచ్చినా వెనుకాడరు సత్యనారాయణకి ఇద్దరు పిల్లలు కొడుకు కాంత రెండేళ్లవాడు కూతురు శాంతికి మూడు నెల్లు తండ్రి రఘుపతిరావు ఆ పల్లెటూరు వదిలి రాడు తల్లినేనా పంపమని ప్రాధేయపడుతూ వ్రాశాడు మన పుట్టినప్పుడు అనారోగ్యం వల్ల వెళ్ళలేకపోయింది రత్నమ్మ ఇప్పుడు మనవరాలు పుట్టింది వెళ్లి తీరాలని పట్టుబట్టి భర్తచేత ఉన్న కాస్తా ఇల్లు అమ్మించింది కొడుకు దగ్గర ఉండిపోవాలని డాక్టర్లైన కొడుకు కోడలు దగ్గర హాయిగా కూర్చుని వైద్యం చేయించుకోవచ్చని నిశ్చయించుకొని వులు మంచి రోజు ముహూర్తం మంచి ముహూర్తంలో బయలుదేరి అమెరికాలో సెటిల్ అవడానికి వెళ్లారు వెళ్లిన క్రొత్త రికం కొత్త మోజు ఆ వచ్చిపోయే కార్లు బజార్లు షాపింగ్ కాంప్లెక్స్ ఎయిర్ కండీషనింగ్ హౌజెస్ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్సు ఓ ఒకటేమిటి ప్రతిదీ ఎగ్జైట్మెంట్ రత్నమ్మ రఘుపతిరావులకి కొడుకు కోడలు మనముల దగ్గరున్నంత ఆనందంలో ఆ ఉన్న నన్న ఆనందంలో రత్తమ్మ ఆరోగ్యం కూడా బాగుపడింది పల్లటూరు నుంచి వచ్చిన వీరికి అమర్చిన ఇల్లు ఈ కొత్త వాతావరణం మొదట్లో ఎంతో ఆనందం కలిగించింది దిగితే కానీ లోతు తెలియదు గదా చదువుకున్న తన కోడలు మహాలక్ష్మి ఇద్దరు పిల్లలతో సతమతమవుతూ ఉద్యోగం కూడా చేయలేకపోతుందని జాలిపడింది రత్తమ్మ వారం తిరగలేదు జెట్లాగ్ కూడా పోలేదు వీళ్ళకి ఈలోగానే అమ్మ వంటింటిటి పెత్తను నువ్వు తీసుకో అన్నాడు సురేష్ తనకి పట్టం కట్టినట్టు భావించింది అమాయకురాలు రత్తమ్మ ఈ ఇంట్లో మా నాలుగు ప్రాణాలే కాక మరిద్దరూ అంటే మీరిద్దరూ ఆరుగురం బ్రతకాలి రేపటినుంచి మహాలక్ష్మి మళ్ళా తన వర్క్కు వెళుతుంది అమ్మ వంట పిల్లలు నీ బాధ్యత నాన్న తోట పని వేయడం ఇల్లు క్లీనింగు నీ పని అన్నాడు సురేష్ పల్లెటూరు నుంచి వచ్చిన అతనికి అమెరికా వంటపట్టాయి రత్తమ్మకి ఒక్క నిమిషం తీరుకుండడం లేదు వంట పిల్లలకి స్నానాలు పాలు పట్టడం గిన్నెలు కడగడం అన్ని పనులు రత్నమ్మే పాపం రఘుపతిరావు మరీ పూర్వకాలం మనిషి ఇండియా నుంచి తెచ్చుకున్న చుట్టలు కాలుస్తూ కూర్చోవడమో మొక్కలకి నీళ్లు పోయడమో రత్తమ్మకి కూరలు తరిగి తప్ప మరేమీ చేతగాదు ఇంగ్లీషు మాట్లాడడం రాదు కాని కొంచెం అర్థం చేసుకుంటాడు డ్రైవింగ్ అసలే రాదు ఎవరైనా దయతలిచి మీ అమ్మా నాన్నల్ని కూడా భోజనానికి తీసుకురండి అంటే తప్ప బయటికి వెళ్ళే అవకాశం లేదు ఏ కుడికో తెలుగు సినిమాకో వెడితే తీసుకువెడతారు తరచూ పిల్లల కోసం ఎవరో ఒకరింట్లో ఆగవలసి వచ్చేది ఆ ఎవరో ఒకరు మరెవరు రత్మే వీళ్ళు వచ్చి ఐదు సంవత్సరాలయ్యింది ఎవరైనా పలకరించినా ఫోన్లో మాట్లాడినా మరి పట్టుకు అవతల వాళ్ళు ఏదో పనుందని ఫోన్ పెట్టేస్తే తప్ప పాపం మనుష్యులకీ మమకారాలకి ముఖం వాచినట్టు అనిపిస్తారు మనవలు వేళతోటే ఆడుకుంటారు వేళ్ల దగ్గరే పడుకుంటారు కొడుకు కొడలు కూడా మంచివాళ్లే ప్రయోజనం ఏమిటి ఇంటి దగ్గరున్నప్పుడైనా పిల్లల ముద్దు ముచ్చట్లు చూడొద్దు ఇదేం తల్లిదండ్రులు వాళ్ళేం తింటున్నారో ఏం చదువుతున్నారో ఏది పట్టించుకోకపోతే ఎలాగా ఎందుకన్నారు ఇంతే రత్తమ్మ కంప్లైంట్ ఇక అమెరికా వచ్చిన ఎమ్మ విచిత్రమైన వ్యక్తి పేరు శకుంతలా బియ్య చదివింది సామాన్యమైన కుటుంబంలో పుట్టి తల్లికి పుట్టిన ఏడుగురు సంతానంలో మధ్యది జీవితంలో సరదాలేవీ తీరకుండానే భర్త నడివయసులో పోయాడు ఇద్దరు కొడుకులను ఇచ్చేసి పెద్ద కొడుకు సారథి కష్టపడి పరీక్షలు పాస్ ఎలాగైతేనే అమెరికాలో ఉద్యోగం సంపాదించాడు ఇండియా వదిలేదే వదిలే పెద్ద కట్నంతో తల్లి తీసుకువచ్చిన పెళ్లి సంబంధం అని స్నేహితుడి చెల్లెలు సరస్వతిని పెళ్ళాడాడు సరస్వతి బీకాన్ చదివింది మంచి రంగు కొంచెం పళ్లెత్తైనా దూరం నుంచి చూస్తే ఆ లోపాలు కనబడక రంగు వల్ల కొట్టొచ్చినట్టు కనపడుతుంది చాలా నెమ్మదైంది అత్తగారింట్లో కొద్ది రోజులే ఉంది అదృష్టం వల్ల వీసా త్వరగా చిక్కి భర్త సారథిని చేరుకుంది అమెరికాలో సారథి ఎలక్ట్రానిక్ ఇంజనీర్ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్లో పనిచేస్తున్నాడు ఇల్లు అవి కొనుక్కున్నాడు నెమ్మదిగా తమ్ముడు రంగని కూడా రప్పించి ఉద్యోగమిప్పించి వేరే పెట్టాడు తల్లిని కూడా ఎలాగైనా అమెరికాకు వచ్చేయమని పదే పదే పిలిచాడు సారథి ముందు రానంటే రానని బ్రిటిష్ చేసి ఆఖరికి తను కూడా అమెరికాకి చేరుకుంది శకుల కోడలు సరస్వతిని చూసి ఆశ్చర్యపడింది ఇది ఆ సరస్వతీనా లేకపోతే కొడుకు సారథి మరొక అందమైన అమ్మాయిని తీసుకువచ్చాడా అనుకుంది కారణం సరస్వతి చెప్పలేనంత అందంగా కనబడమే పళ్ళు అరగదీయించుకుందో మళ్ళా కట్టించుకుందో హెయిర్ స్టైల్ మార్చింది నాజూకుగా అమెరికా వచ్చాక ఇంకా తెలబడి దొరసానికి చీర కట్టినట్టు కనబడుతూ సినీ మాస్టర్లాగా కనబడింది పేరు కూడా సరస్వతి నుంచి స్వాతికి మార్చుకుంది శకుతుల ఆశ్చర్యానికి మేరలేదు ఆశ్చర్యం కంటే అసూయతో అల్లా అల్లల్లాడిపోయింది ఏం చేసింది ఇంత అందంగా తయారైంది నాకిష్టం లేని పిల్లని చేసుకున్నాడు నా కొడుకు దీని తెగులు కుదర్చాలి అనుకుంటూ ఏం చేయాలో తెలియక పచార్లు చేస్తూ ఆఖరికి ఓ నిర్ణయానికి వచ్చింది కోడల్నే అడిగింది మంచి బ్యూటీ పార్లర్లకి తీసుకెళ్లమని జీవితంలో సరదాలు తీరిన శకులకి ఈ దేశంలో మంచి అవకాశం వచ్చినట్టయింది ఈమెకిప్పుడు కోరిక కోడలికంటే ఫ్యాషనబుల్గా తయారవ్వాలి అంతే కోడలిమీద కోపం వచ్చి కూతురుదేదో కుంపట్లో పెట్టలేదు కానీ కోడలి కంటే షార్ట్గా జుట్టు కట్టి చేసుకుంది శకులకి కాస్త కూస్తో డబ్బు ఉంది దాంతో రింకిల్స్ కనపడకుండా క్రీము మేకప్ సామాన్లు పాంట్సు టీషర్ట్సు నైటీసు కొనుక్కుంది చలి భరించలేకుండా ఉన్నానంటూ ప్యాంట్స్ వేసుకుంది కొన్నాళ్ళు తర్వాత వేడి తట్టుకోలేకుండా ఉన్నానంటూ షార్ట్స్ వేసుకుంది ఈ వేషంతో వాక్ వెళ్లేది పేరు కూడా శకుతుల నుంచి కుంతలా అని మార్చుకుంది అమెరికా వచ్చి హేమ్ బర్గర్ తినకపోతే ఇంకెందుకు అంటూ అవీ తినేది పాప స్వాతి ఏం చేస్తుంది నోరెక్క పెట్టి కుక్కుమన్లేదు సారథిని కూడా లెక్కచేసేది కాదు ఆఖరికి కొడుకులిద్దరూ కుంతల్ని కూర్చోబెట్టి పెద్ద లెక్చర్ ఇచ్చి బోధించారు మీ పెళ్లాలకు చెప్పలేరు కాని నాకు చెబుతారేమిటి అంది కుంతల ఆమె పరమావధి కోడలిని మించి ఉండాలని కోడలు చేయలేని పనులు తను చేస్తే అది తన ఘనతనుకుంది కృష్ణశాస్త్రి ప్యారడీ పద్యంలో లాగా రాజు పల్చటి బట్టలు కట్టుకున్నాడని మంత్రి అసూయపడి మరీ పల్చటి బట్టలు వేసుకున్నట్ట బంట్రోతు భరించలేక బట్టలు తీసేశాడట ఈవిడ కథ అంతే కోడళ్ళు అత్తగార్లని చూసే హడలే రోజులు పోయి అత్తలు కోడళ్లను చూసి కంగారు పడుతున్నారు డామిట్ కథ అడ్డం తిరిగింది సుమిత్రకు ఇద్దరు కూతుళ్లు పెద్ద కూతురు సుధా చాలా అందమైంది కొందరు సినిమా ప్రొడ్యూసర్లు ఆమెను హీరోయిన్ గా బుక్ చేయాలని ప్రయత్నించారు కూడా సుధా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ తీసుకోగానే అమెరికాలో డాక్టర్గా ఉంటున్న అందగాడు విక్రమ్కిచ్చి ఘనంగా పెళ్లి చేసి చెప్పలేనంత సారితో అమెరికాకు పంపించారు సుమిత్ర భర్త విష్ణు శర్మకి పెద్ద ఉద్యోగం దేశదేశాలు బిజినెస్ క్లాస్ లో ఫ్లైట్ లో తిరుగుతూ ఉంటాడు పాష్ లొకాలిటీలో బాంబేలో సొంత బంగ్లా కారు సమస్తమైన సదుపాయాలు ఉన్నా సిల్వర్ జూబ్లీ వెడ్డింగ్ యానివర్సరీ అయ్యాక ఎందుకు భార్యాభర్తలకి పడడం మానేసింది ఆ కలహాల కారణాలు తలకు విధంగా చెప్పుకుంటారు సుమిత్ర డైవర్స్ తీసుకోలేదు కానీ భర్తను వదిలి పెద్ద కూతురు సుధా దగ్గరకు అమెరికాకు వెళ్లిపోయింది ఒంటే బాటసారి కథలోలాగా కూతురింట్లో తిష్ట తీర్చడమే కాకుండా నెమ్మదిగా ఇంటి పత్తనమంతా తన చేతుల్లోకి లాక్కుని అల్లుడిని కూతుర్ని తన ఇష్టం వచ్చినట్టు నడిపించి ఓ ఆట ఆడించింది సుధా అత్తమామలు రమణమ్మ కోటేశ్వరరావులు వియ్యమెత్తిన సుమిత్ర విష్ణు శర్మల కంటే ధనవంతులు వాళ్లుండే వీధిలో ఇళ్లన్నీ వాళ్లవే ఆ వ్యాధి కోటేశ్వరరావు రోడ్ అని పేరు అమెరికా దేశం చూడాలని సరదా పుట్టి ఓసారి కొడుకు కోడల్ని మనవల్ని చూసి వద్దామని కొడుక్కి పెళ్లైన చాలా సంవత్సరాలకి మొదటిసారి స్వంత ఖర్చులతో అమెరికాకు వెళ్లారు వేండి పూజా సామాన్లు కోడలకి నెక్లెస్ సెట్సు పిల్లలకి డ్రెస్లే కాక వియ్యపురాలు సుమిత్ర కూడా పెద్ద పట్టుచేరిచ్చారు రమణమ్మ కోటీశ్వర్రావులు వెళ్లిన మర్నాడే విక్రమ్ మెడికల్ కాన్ఫరెన్స్ ఉంది అని మరొక ఊరికి వెళ్లవలసి వచ్చింది వెడుతూ వాళ్ళకు కావలసిన ఏర్పాట్లు చేసి బాగా చూసుకోమని భార్యతో చెప్పి బోల్డంత డబ్బిచ్చి వెళ్లాడు దురదృష్టం సడన్ గా జబ్బు పడ్డాడు హై టెంపరేచర్ వచ్చి నిమోనియా ఏమో అని కంగారు పడ్డారు సుధా సుమిత్రలు సుమిత్ర అత్తమామలతో కర్ర విరిచిపెట్టినట్టు మీరు ఇంట్లో ఉంటే వైద్యం జరగడం కష్టం నా కూతురికి వంటరాదు మీ అందరికీ చేసిపెట్టే ఓపిక నాకు లేదు మిమ్మల్ని హాస్పిటల్లో చేర్పిస్తాం అక్కడ అన్ని విధాలా బాగుంటుంది విక్రమ్ వచ్చాక వెనక్కి వచ్చేయొచ్చు అని నమ్మించి విక్రమ్ వచ్చేలోగా కోటేశ్వరరావుని హాస్పిటల్లో అడ్మిట్ చేయించి రమణమ్మతో సహా అక్కడ వదిలి వెనక్కి వచ్చారు సుధా సుమిత్రులు హాస్పిటల్లో సుధా అత్తగారు మామగారు పడ్డపాట్లు భగవంతునికే తెలుసు కోటేశ్వరరావు ఏమో పేషెంటు రమణమ్మకేమో ఇంగ్లీష్ రాదు ఫోన్ చేయడం రాదు పోని ఎవరి చేతనైనా చేద్దాము అంటే ఫోన్ నంబర్లు కూడా ఇంట్లో పెట్లో వదిలేసి వచ్చారు హడావుళ్ళలో హాస్పిటల్ వాళ్ళిచ్చిన భోజనం ముట్టుకోవడానికి కూడా అసహించుకుని వద్దని పంపేశారు కోడలు సుధా ఇంటి దగ్గర్నుంచి ఏదో ఒకటి వండి తెస్తుందని ఎదురుచూశారు డాక్టర్లు వచ్చి కోటేశ్వరరావుని చూసి మందులిచ్చి వెడుతూనే ఉన్నారు అతనికి కనీసం ఏదో ఒకటి నర్సులిస్తున్నారు పాపం రమణమ్మకే పూర్తి ఉపవాసం సాయంత్రం వరకు చూసింది కళ్లు తిరిగాయి నర్సులు జాలిపడి పాలు తెచ్చిచ్చారు ఒళ్లు తెలియకుండా పడుకుని నిద్రపోయింది మర్నాడు పొద్దున సుధా సుమిత్ర కాఫీ కూడా పట్టుకురాకుండా చేతులు ఊపుకుంటూ వచ్చారు విక్రమ్ వారం రోజుల వరకు వెనక్కి రాలేనని ఫోన్ చేశాడు అంది సుధా తక్షణం సుమిత్ర అందుకొని ఈ వారం రోజులు మీ కొడుకు లేకుండా మీరిక్కడ ఉంటే ఏ ప్రమాదమైనా జరగచ్చు మేము ఆడవాళ్ళం ఏం చేయలేం ఇలాగే మా దూరపు బంధు ఒక చేర్పిస్తే తప్పు డయాగ్నైజ్ చేసి వైద్యం చేసి వారం తిరగకుండానే పైకి పంపించేశారు బాబా ఇక్కడికంటే ఇండియాలోనే వైద్యం బాగా జరుగుతుంది బ్రతుకుంటే బలుసా కూర తినొచ్చు అమెరికాకు మళ్ళా ఎప్పుడైనా రావచ్చు అవసరమైతే నాన్నని అర్జెంట్ బుకింగ్ చేయించి వీల్ జాగ్రత్తగా ఇండియాకు పంపమని మీ విక్రమే ఫోన్ చేసి చెప్పాడు అని బడబడ చెప్పేసింది కోటేశ్వరరావు నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు రమణమ్మ మాత్రం పెద్ద పట్టున ఏడ్చింది వాళ్ల అదృష్టం కొద్దీ కోటేశ్వరరావు జ్వరం కొంచెం తగ్గింది ఎలాగైతేనే విక్రమ్ వచ్చేలోగా ఆ దంపతుల్ని ప్రయాణం కట్టి పంపించేశారు ఇండియాకి ఆ తల్లి కూతుళ్ళిద్దరూ అమెరికాకు వచ్చి సుమిత్రమ్మ చేసిన ఘనకార్యం ఇది విక్రమ్ రెండు రోజుల్లో తిరిగి వచ్చేశాడు రాగానే నాన్నేరి ఎలాగున్నారు అని అడిగాడు సుధా సుమిత్ర జూయట్ నేరాల డైలాగ్స్ అప్పగించారు కొడుకు విక్రమ్ మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయాడన్నారు ఈ ఇంట్లో ఉండలేం బాబోయ్ అంటే హాస్పిటల్లో చేర్పించాం అక్కడ లేదు అంటే ఇంటికి తీసుకువచ్చాం ఇంటో వంట బాగాలేదని ఇక్కడుంటే చచ్చిపోతామని ప్రాణం పోయినా ఈ దేశంలో చచ్చిపోను అని తక్షణం ఇండియాకి పంపేయమని రకరకాలుగా వేధించుకు తింటే పాప నా కూతురు ఏం చేస్తుంది విధి పంపేయవలసి వచ్చింది నీ మనస్సు నొప్పించామేమో మమ్మల్ని మన్నించు అని చెప్పలేన నబద్దాలల్లి అల్లుణ్ణి నమ్మించిందా తల్లి అసలు సుధ తల్లి సుమిత్రదో పెద్దగాథ తన అత్తగారిని నానాగ చాట్లు పెట్టి ఇంట్లోంచి తరిమేసింది ఈ ఆచారం పరంపరగా వస్తోంది కాబోలు యథామాత తధాపుత్రి ఇద్దరు లేత ప్రేమికులు నీరజ్ రాణీలు ప్రపంచానుభవం లేని వాళ్లు హై స్కూల్లోనే ప్రేమ మొదలై కాలేజీకి వెళ్లి డిగ్రీ తీసుకుంది అయినా వీళ్ళ పెళ్లికి రాణి తల్లిదండ్రులు ససేమిరా ఒప్పుకోలేదు ఎందుకంటే అందమైన రాణిని పెద్ద ఎత్తున సినిమాల్లో వేషాలేయించి స్టార్ని చేయాలని వాళ్ల అభిలాష నీరజ్ మీదున్న మోజులో రాణి అన్ని వదిలేసి నీరజ్ ఇంటికి వచ్చేసింది వీళ్ల పెళ్లికి రాణి తల్లిదండ్రులను ఒప్పించాలని నీరజ్ తల్లి అహల్య సంప్రదింపులు చేసి ఎంతో ప్రయత్నించి విఫలురాలైంది రెండు ప్రక్కల తనే నిలబడి మంగళ సూత్రాల దగ్గర నుంచి కావలసినవన్నీ అమర్చి నీరజ్ రాణిలకు రిజిస్టర్ మ్యారేజ్ జరిపించింది అహల్య పెళ్లికి రాణి తల్లిదండ్రులు రాలేదు అహల్య భర్తపోయి చాలా ఆరు ఆరుగురు పిల్లల్ని పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించి పెళ్లిళ్ళు చేసింది అయ్యి తల్లి రుణం వేయి జన్మలెత్తినా తీర్చుకోలేరు భగవంతుడు ఈమె కష్టాలను గుర్తించి మంచితనాన్ని మెచ్చి పిల్లలందరికీ మంచి ఉద్యోగాలు అనుగ్రహించాడు పెళ్లైన వారంలోగానే నీరజ్కి అమెరికాలో ఉద్యోగం వచ్చింది రాణితో సహా బయలుదేరి వెళ్లాడు అక్కడ కాపురానికి కావలసినవన్నీ అమర్చి దీవించి పంపింది అహల్య నీరజ్కి తల్లంటే ప్రాణం పిల్లల్లో ఆఖరివాడు ముద్దుల కొడుకు తల్లిని విడిచెప్పుడూ ఎక్కడికి వెళ్లలేదు ఒక్కర్తే ఉండలేదని తనతో వచ్చేయమని బ్రతిమాలాడు అహల్య ఎవరిమీద ఆధారపడే మనిషికాదు పౌరుషం గలది అందుకే ఏ పిల్లల దగ్గర ఉండలేదు ఏడాది తిరక్కుండానే రాణి గర్భవతి అయింది పుట్టింటి వారి సహాయం ఎలాగా లేదు నువ్వే అత్తవి అమ్మవి కూడా అనుకుంటోంది రాణి నువ్వేనా రాకపోతే ఎలాగా వచ్చి తీరాలి అంటూ టికెట్ పంపాడు నీరజ్ రాణికి అమెరికాలో గాజులు పెట్టించడానికి ఇండియాలోనే ముహూర్తం పెట్టించి పట్టుచీర గాజులు లడ్లు కోవా కజ్జికాయలు మురుకులు చెక్కిలాలు పంచదార చిలకలు తమలపాకులు ఒక్కపొడితో సహా అహల్య అమెరికా చేరింది చదువుకున్నది అందమైంది మంచి కోడలు దొరికిందని అహల్య పొంగిపోయింది అహల్యకి రాణికి మంచి పొత్తు కుదిరింది గాజులు పెట్టించడానికి సన్నాహాలు చేస్తున్నారు ఇంతలో రాణి తల్లి కూతుర్ని చూడాలని ఉందని పురిటికి సహాయం చేస్తానని అల్లుడు నీరజ్ ప్లేన్ టికెట్ పంపితే తక్షణం బయలుదేరి రాగలనని ఏడుస్తూ ఫోన్ చేసింది తల్లి వస్తానడమే మహద్భాగ్యం అనుకుని ఎలాగైనా రప్పించమని నీరజ్ని పతిమిలాడింది రాణి నీరజ్ చాలా ఓర్పుగలవాడు ఎవరినీ నొప్పించే మనసు కాదు తక్షణం టిక్కెట్టు పంపి అత్తగారిని రప్పించాడు నీరజ్ తల్లి అహల్య రాణి తల్లి సంపూర్ణ పోలీసులూ దొంగలూ కలుసుకున్నట్టు మొదట కొంచెం ఇబ్బందిపడ్డా తర్వాత సర్దుకున్నారు వాళ్ళింట్లో గాజులు పెట్టించడం ఆనవాయితీ లేదంటూ రాగానే క్యాన్సిల్ చేయించింది సంపూర్ణ పాపం అహల్య ఎంతో బాధపడింది మాటలలో పెద్ద వయసు వచ్చింది ఒక్కదాన్నీ ఉండలేకుండా ఉన్నాను ఈ కొడుకు దగ్గరే ఉండిపోదామనుకుంటున్నాను అని అహల్య అనగానే సంపూర్ణ ధోరణి మారిపోయింది అహల్య గారు మీరు స్వతంత్రభావాలు గల వ్యక్తులని ఎవరిమీద ఆధారపడడం ఇష్టంలేని వ్యక్తిత్వం కలవారని విన్నాను వీళ్ళింట్లో వీళ్ల పనులు చేస్తూ వీళ్లు వండి పడేసిందేదో తింటూ వీళ్ల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి కష్టపడుతూ బ్రతకవలసిన కర్మ మీకెందుకు హాయిగా అన్ని వసతులు ఉన్నా ఏ ఓల్డేజ్ హోంలోనూ ఉండకూడదు అంది సంపూర్ణ నాకు ఉపదేశించినట్టే మీరు మీ కొడుకు దగ్గర ఉండకుండా హోంలో ఉంటారా అంది అహల్య ఇలాగ మొదలైన సంభాషణలతో ఈ అమ్మలిద్దరూ సణుగుతూ ఒకరినొకరు దెప్పులు పొడుపులతో పోటీలు పడడం మొదలుపెట్టారు వాళ్ళిద్దరికీ ఒక్క నిమిషం పడేది కాదు గర్భవతి నా కూతురికి నా వంట తినాలని ఉందంటూ వంట పెత్తనం సంపూర్ణ తీసుకుంది రకరకాల వంటలు చేసి కూతురికి తనకి గదిలోకి తీసుకెళ్లి అక్కడ తినేవారు రోజంతా వాళ్ళిద్దరే నవ్వుకుంటూ మాట్లాడుకునేవారు అహల్యతో ఎవరూ మాట్లాడేవారు కాదు తల్లి ఇన్ఫ్లుయెన్స్ వల్ల రాణి కూడా మారింది డైనింగ్ టేబుల్ మీద అహల్యకి అతి కొంచెం కూర సరి సరిపడి పులుసు వదిలేసేది సంపూర్ణ అల్లుడికి పొదుపు చేస్తున్నానని అబద్దలాడేది అహల్య బీపీ పేషెంట్ నూనె పులుపు కారం తక్కువ తినేది ఈవిడిని ఏడిపించడానికి ఇవన్నీ ఎక్కువగా వేసి ఈ కూరలో నూనె ఎక్కువగా ఉంది పాపం మీరు తినకూడదేమో ఈ పచ్చడి చాలా కారం మీరు తినలేరు పులుసులో కొబ్బరి వేశాను కొలెస్ట్రాల్ ఎక్కువ మీరు తినకండి అంటూ ఏమీ మిగిల్చేది కాదు ఒక్కొక్కరోజు అహల్యకి తినడానికి ఏమీ లేక ఏ అరటి పండు తినేసి నీరసం వల్ల బాత్రూంలోకి లోకి వెళ్ళి ఏడ్చేది చాలా రోజులు ఈ విషయం కొడుకుకి చెప్పలేదు గత్యంతరం లేక ఆఖరికి చెప్పవలసి వచ్చింది నీరజ ముందు నమ్మలేదు ఆశ్చర్యపడ్డాడు తర్వాత కావలసినవి వేరే వండుకోమని అన్నీ తెచ్చిపడేశాడు వియ్యపురాళ్ళిద్దరూ ఒకే గదిలో పడుకునేవారు తోటి దొంగల్లాగా అహల్య కొంచెం వయసులో పెద్దది ఉదయం త్వరగా నిద్ర లేవలేకపోయేది సంపూర్ణ ఐదు గంటలకే లేచి ప్రిలిమినరీ కాఫీ పలహారం చడి చప్పుడు లేకుండా కానిచ్చి నీని రోజు రాణీలు లేచాక అప్పుడే తింటున్నట్టు అందరితో కలిసి మళ్ళా తినేది వంటెప్పుడు చేసేదో ఎవరికీ తెలియకుండా లోపల దాచేసేది పద గంటలకు పెద్ద గిన్నెడు బాదం ఖీర్ చేసి రాణి కోసమంటూ గదిలోకి తీసుకెళ్లి తలుపులు మూసుకొని తల్లి కూతురు త్రాగేవారు అహల్య కానీ ఆఖరికి అల్లుడు నీరజ కూడా ఇచ్చేది కాదు తర్వాత టీవీ దగ్గర కూర్చునేది టీవీ సేపు ఏదో ఒకటి తింటూనే ఉండేది చాలా తిండిపోతావిడ నీరజ్ రాణిలు టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఉంటున్నారు వీళ్ల కొత్త కాపురంలో ఇంకా గిన్నెలు గట్రా కూడా సరిగ్గా అమర్చుకోలేదు సంపూర్ణ అహల్యల మూలంగా ఈ చిన్న సంసారంలో రెండు వంటలు ఆరంభమయ్యాయి పోటీలు పెరిగిపోయాయి ఇద్దరు మనుషులు నిలబడ్డానికే స్థలం లేని ఆ చిన్న వంటగదిలో వియ్యపురాళ్ళిద్దరూ ఎవరు ముందు గ్యాస్ ఆక్రమిద్దామా అని చూసేవారు ముందొచ్చిన వాళ్లదే గెలుపు సంపూర్ణ తెల్లవారుజామున ఐదు గంటలకే లేచి అహల్య కోసం నీరజ్ తెచ్చిన కూరలు కూడా వండేసి కూతురు గదిలో మంచం కింద దాచేసేది అసలే గిన్నెలు తక్కువ అందులో ముందు వండేసి కావలిస్తే కడుక్కొని వండుకోండి వెళ్లిపోయేది సంపూర్ణ నమ్మదిగా అహల్య కూడా ఇలాంటి ట్రిక్సే మొదలుపెట్టింది రెండు రోజులకోసారి వండి పెట్టేసుకుని గిన్నెల తోము కూడా వియ్యపురాలకి వదిలిపెట్టేది ఈ లటుకు చిటుకులు ఒకరికంటే ఒకరు ప్లాన్లు వేసేవారు టామ్ అండ్ జెర్రీలాగా రాణికి సుఖప్రసవమై పండులాంటి పిల్లాడు పెట్టాడు అచ్చు నీరజ్ పోలిక ఈ వంశోద్ధారకుడి కోసమే అహల్య ఈ ఇంట్లో ఇన్ని కష్టాలు భరించింది నీరజ్ పిల్లాన్ని తీసుకెళ్లి ముందు తన తల్లి అహల్య చేతిలో ఇచ్చాడు అంతే ఆ తర్వాత ఇరవై రోజు బాలసార వరకు పిల్లవాడిని ఎత్తుకోనిచ్చారు కాదు తల్లి కూతుళ్ళు అహల్య అడిగితే నిద్రపోతున్నాడనో పాలు త్రాగుతున్నాడనో చెప్పి తలుపులు మూసేవారు అహల్యకి ఇవన్నీ కొడుకుతూ చెప్పడం ఇష్టంలేదు అయినా చెప్పక తప్పలేదు ఇక భరించలేకపోయింది ఒకరోజు నీరజ్తో మనవణిని ఎత్తుకోవడానికి వీల్లేదు మాట్లాడదామంటే తల్లికి భయపడి రాణి కూడా మాట్లాడదు నా వంట నేను వండుకు తింటూ ఎవరింట్లోనూ ఓ లో కాపురం ఉన్నట్టు ఇక్కడే ఎందుకు ఇలాగా కష్టపడుతూ ఉండాలి అని పెద్ద పట్టున ఏడ్చింది నీరజ్కి తల్లి బాధ తెలుసు అత్తగారి అఘాయిత్యం కూడా తెలుసు అయినా మంచితనం వల్ల ఎవరిని ఏమీ అనలేక అత్తగారు సంపూర్ణ ఇండియా వెళ్లే వరకు మరో ఊళ్ళో ఉన్న అక్క ఇంట్లో ఉండమని అహల్యను అక్కడికి పంపాడు ఈ విషయం ఇండియాలో ఉన్న రాణి తండ్రికి తెలిసి రాణిని మందలించి అత్తగారిని క్షమాపణ అడిగి వెనక్కి రప్పించుకోమని చెప్పాడు సంపూర్ణ తన అత్తగారిని కూడా ఇలాగే తరిమేసిందని కూడా చెప్పాడు రాణి స్వతహాగా మంచిదవ్వడం వల్ల తక్షణం అత్తగారికి ఫోన్ చేసి తన తప్పు ఒప్పుకొని ఇక ముందెప్పుడు ఇటువంటి పొరపాటు జరగదు వెనక్కి రమ్మని ప్రాధేయపడింది సంపూర్ణ ఇండియా వెళ్ళిపోయాక ఇక్కడ అమెరికాలో అందరూ కలుసుకుని బాగానే ఉన్నారు కానీ వియ్యపురాలు విడ్డూరు చేష్టలు మాత్రం మరిచిపోలేక జ్ఞాపకం వచ్చిన వల్ల బీపీ ఎక్కువయ్యేది అహల్యకి ఇక మద్రాసు వాళ్ళు పేపర్లో ప్రచురించిన సంబంధం అన్ని విధాలా నచ్చి ఖాయం చేశారు చదివిన మధురి మధురకి అమెరికా నుంచి వచ్చిన పెళ్లి నవీన్ ఇంజనీరు స్వతహాగా ధనవంతుడు ఆ హోదాలో పెళ్లి దర్జాగా జరిపించారు ఇరుపక్కల వాళ్ళు కూడా పెళ్ళవుగాని హనుమన్ కూడా వెళ్లకుండా భార్యను తీసుకుని అమెరికాకు వెళ్ళిపోయాడు నూతన దంపతుల మొదటి రాత్రే నవీన్ నిజస్వరూపం బయటపడింది తలకు పెట్టుకున్న విగ్ తీసి బల్లమీద పెట్టి పక్కమీద ఒరిగాడు పూర్తి బట్టతలతో ఉన్న భర్తను చూసి మధుర షాక్ అయ్యింది ఈ విషయం పెళ్లికి ముందెప్పుడూ చెప్పలేదని నిలదీసి అడిగింది తనకి ఈ పెళ్లి ఎంతమాత్రం ఇష్టంలేదని తల్లిదండ్రుల కోసం చేసుకున్నానని నలుపు రంగంటేనే అసహ్యుకునే తనకి నల్లటి మధురని చేసుకోవలసి వచ్చిందని పెళ్లికి ముందే ఓ అమెరికన్ అమ్మాయిని ప్రేమించానని చెప్పి అదరగొట్టాడు పైగా అప్పుడప్పుడు ఆ అమ్మాయి వస్తుంటుందని సర్దుకుపోవాలని చెప్పాడు తూచా తప్పకుండా అతను చెప్పినప్పు నడుచుకోవాలని లేకపోతే ఇండియాకు పంపేయవలసి వస్తుందని భయపెట్టాడు వాళ్ల మొదటి రాత్రి ఇలా గడిచింది రోజులు గడుస్తున్నాయి చదువుకున్న మధురని ఉద్యోగం చేయనిచ్చాడు కాదు నవీన్ వీణ నేర్చుకున్న మధురకి ఇంట్లో వాయించే అవకాశం లేదు వీణ బయటకు తీసి వాయించటం మొదలు పెట్టేసరికి చిచి డిస్టర్బెన్స్ ఏ పని చేయలేకుండా ఉన్నాను ఆపు అనేవాడు చీఫ్ ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకువచ్చి తాగి వల్గర్ జోక్స్ వేస్తూ ఆడవాళ్ళని గురించి చులకనగా హేళనగా మాట్లాడేవాడు వాళ్ల ముందు మధురని లోకువ చేసి పని చూసేవాడు మధుర మంచితనం ఓర్పు వల్ల ఇంటికి తీసుకువచ్చిన నవీన్ గర్ల్ కూడా అవమానపరచకుండా ఆదరించడం వల్ల నవీన్లో కొంత మార్పు వచ్చింది తలలు బోడులైనా తలపులు బోడులా ఆ రోజు మధురా నవీన్ల మొదటి వెడ్డింగ్ యానివర్సరీ ఇంతవరకు నవీన్ కొంత బాగానే ఉన్నాడు భార్యాభర్తలిద్దరూ గుళ్ళోకి వెళ్లి వచ్చారు వస్తూ త్రోవలో చెప్పాడు నవీన్ రెండు రోజుల్లో వాళ్లమ్మ ఇండియా నుంచి వస్తున్నారని తక్షణం అత్తగారికి ఒక పట్టుచీర ఇంటికి కావలసిన పదార్థాలు కొనిపించి తీసుకువచ్చింది అత్తగారు వచ్చాక పరిస్థితులు బాగుపడతాయని ఎంతో ఆనందంగా ఉంది మధుర మధుర నవీన్లు ఎయిర్పోర్టుకు వెళ్లి నవీన్ అమ్మని తీసుకువచ్చారు వచ్చిన దగ్గర్నుంచి మధురతో మాటామంతి లేకుండా ధుమధమలాడుతున్న ముఖంతో ఇల్లంతా చూసి వంటింట్లోకి వెళ్ళింది మధురే కలుగజేసుకుని ఏవి ఎక్కడున్నాయో చూపించింది అవ్వగానే అత్తగారు చాలు నువ్వింకా అవతలకు వెళ్ళు అంది కొంచెం కఠినంగా అప్పుడు కూడా నవీన్ ఏమీ అనలేదు మరుక్షణం నుంచి అది వాళ్ళిల్లులాగా వాళ్లు స్వంత మనుషుల్లాగా మధురని అక్కర్లేని గెస్టును చూసినట్టు చూడడం మొదలెట్టారు తల్లి కొడుకులిద్దరూ గుసగుసలాడుకునేవారు వాళ్ళిద్దరూ తినేసి మధురకేమీ ఉంచేవారు కారు మాట్లాడకుండా అత్తగారు తన రూంలోకి వెళ్లిపోయేది నవీన్ కారులో పనికి వెళ్ళిపోయేవాడు పాపం మధుర మళ్లా వండుకు తినేది భర్త కూడా మాట్లాడడం మానేశారు ఇదంతా విచిత్రంగా అసహజంగా ఉంది భర్త నవీన్ని నిలబెట్టి నిలదీసి అడిగింది నేనేం తప్పు చేయలేదే ఈ డ్రామా అంతా ఏమిటి ఎందుకు అని రామాయణ కదంతా ఒక్క వాక్యంలో కట్టే కొట్టే తెచ్చే అని చెప్పినట్టు నేను నేను నీకు విడాకులు ఇవ్వడానికి నిశ్చయించుకున్నాను నువ్వు పుట్టింటికే వెడతావో మరేం చేస్తావో నీ ఇష్టం నీతో ఒక్క మాట కూడా నేను కానీ మా అమ్మ కానీ మాట్లాడవలసిన అవసరం లేదు అంటూ పిడుగులాంటి వార్త చెప్పి గదిలోకి వెళ్ళి తలుపులు మూసేసుకున్నాడు నవీన్ అమ్మ వచ్చి కొడుకు మనస్సు మార్చేసి వాళ్ల కాపురంలో చిచ్చుపెట్టింది పెద్ద కట్నం ఇచ్చే పిల్లని మళ్ళా పెళ్లి చేయిస్తానంది తర్వాత చాలా కథ జరిగింది విడాకులిచ్చుకున్నారు అమెరికాకు వచ్చి ఈ అమ్మ చేసిన ఘనకార్యం ఇది అమెరికాకు వచ్చిన అమ్మలో అందరూ ఒకేలాగా ఉండపోవచ్చు అలాగే అందరూ అత్తలు చెడ్డవారై ఉంటారనుకోవడం కూడా తప్పే ఒక్కొక్కరిది ఒక్కో అనుభవం ఇరవై ఒకటవ శతాబ్దంలో గడుగుపెట్టిన స్త్రీలోకం ఎన్నో విషయాలు ఇంకా అవగాహన చేసుకోకపోవడం ఆశ్చర్యం అమెరికాకు వచ్చి ఏ గొడవలు లేకుండా ఆనందంగా ఉన్న అమ్మలలో పద్మావతమ్మ ఒకతే ఆమెకు ఒకే ఒక కూతురు పద్మావతమ్మ ఇల్లు మనవలు తోట అన్నీ చూసుకుంటూ అందరితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతుంది ఈ అమ్మంటే అందరికీ ఇష్టమే ఆండాళ్ళమ్మ భర్త మద్రాసులో సినిమా ప్రొడ్యూసర్ వాళ్లకి నలుగురు అందమైన అమ్మాయిలు ఉన్నారు సినిమాల్లో వేషాలు వేయలేదు కానీ ఫైన్ ఆర్ట్స్లో తలో ఒక విధంగా పైకొచ్చారు పెద్దమ్మాయి సేఫాలికి సినీ డైరెక్టర్ కరుణాకరణ్ ఇచ్చి పెళ్లి చేశారు ఒక ఆడపిల్ల పుట్టాక ఆ యాక్సిడెంట్లో అకాల మృత్యుకి బలయ్యాడు శాఫాలి పై చదువులకి అమెరికాకు వచ్చి తనతో కూడా చదువుతున్న బెంగాలీ అబ్బాయి నిరంజన్ ను పెళ్లాడింది ఒక కూతురు పుట్టింది ఇండియా నుంచి పెద్దమ్మాయిని కూడా రప్పించి ఇద్దరిని ఎంతో బాగా పెంచారు ఆ దంపతులు మొదటిసారి అల్లుడింటికి వచ్చినప్పుడు ఆండాళ్ళమ్మ చాలా భయపడింది అల్లుడు ఎటువంటి వాడు ఇంట్లో చేపలు తింటారేమో అని కంగారు తన అల్లుడంత ఉత్తముడు మరొకటి లేడని చాలా సంస్కారం గల వ్యక్తని దగ్గర పొగుడుతూ ఉంటుంది ఇటువంటి మంచి ఇళ్లకు వచ్చే తల్లులు అదృష్టవంతులు ఏ గొడవలు లేని సాఫీ జీవితాలు విశాఖపట్నం నుంచి విశాలాక్షి కూతుర్ని చూడడానికి అమెరికా వచ్చింది వచ్చిన కొద్ది రోజుల్లోనే పక్షవాతం వచ్చి కదల్లేని పరిస్థితుల్లో కూతురు నిత్య దగ్గరే ఉండిపోయింది ఇరవై గంటలు కూతుర్ని తన పని తప్ప మరే పని చేయనీకుండా తన దగ్గరే ఉండమని వేధించుకు తింటుంది నిత్య పెళ్లి చేసుకోలేదు ఉద్యోగం చేస్తున్న ఈమెకి ఎలాగ కుదురుతుంది ఫోన్లు చేసి కూతురు మీద నేరాలు చెబుతుంది విశాలాక్షమ్మ ఆవిడ ఫోన్లో పిలిచిందంటే అందరూ తప్పని పోని పెట్టేస్తారు పట్టుకుంటే మరి వదలదు ఒకే విషయం అదే నిత్యమీద నేరాలు చెప్పిందే చెప్పి విసుగు పుట్టించేస్తుంది ఎవరికైనా బ్రతుకు మీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకోవాలంటే సూసైడ్ డాక్టర్ దగ్గరకు వెళ్ళక్కర్లేకుండా విశ దగ్గరే ఈ పని జరిగిపోతుంది విశాలాక్షి తన బోరింగ్ కాన్వర్జేషన్తో చంపగలదు అమెరికాకు వచ్చిన అమ్మల్లో ఇదొక వింత రకం ఇదొక వెరైటీ భ్రమరామ్మకి ముగ్గురు కొడుకులు కూతుళ్ళు లేరు కోడళ్లే తన కూతుళ్ళు అంటుంది ముగ్గురు కొడుకులు భార్యా బిడ్డలతో అమెరికాలోనే సెటిల్ అయ్యారు భర్త పోగానే భ్రమరామ కూడా ఇండియా వదిలేసి పిల్లల దగ్గరకొచ్చి సిటిజన్షిప్ కూడా సంపాదించుకుంది తెలుగు పిల్లలకి ఇంట్లో తెలుగు వీణ నేర్పిస్తుంది తాన ఆట కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగినా వెడుతుంది ఒక్కొక్క కొడుకు దగ్గర నాలుగు నెలలుంటుంది ఈ ఇలాగ ఏడాది పొడుగునా కాలక్షేపం చేసుకుంటుంది కోడుకులు కోడళ్ళు మనమలు ఎంతో మంచి వాళ్ళంటుంది ఈవిడ లక్కీ ఉమెన్ యోగాంబళ్ నటేశయ్యర్లు అమెరికాకు వచ్చి చాలా సంవత్సరాలైంది ఇద్దరు పిల్లలు కొడుకు కూతురు ఇక్కడ వాతావరణంలో పెరిగారు కూతురు చిత్ర తల్లిదండ్రుల మాటలు వినకుండా ఇంట్లోంచి పారిపోయి అమెరికన్ని పెళ్లాడింది కొన్నాళ్లకే అందరూ కలిశారు యోగాంబళ్ కుటుంబాన్నంతా అమెరికన్ అల్లుడే పోషిస్తున్నాడు ఇండియా నుంచి కూతుర్ని చూడడానికి వచ్చిన గోదావరమ్మ అమెరికాలో పట్టుమని పది రోజులు ఉండలేకపోయింది కూతురు అల్లుడు పేరుగల డాక్టర్లు ఇంటి పట్టునూ ఉండరు హాస్పిటల్ నుంచి కాలు వస్తే అర్ధరాత్రి అయినా వెళ్ళిపోతారు గోదావరమ్మ కంగారు పడి మెలుకుగా కూర్చునేది పగలు కూడా భయం వల్ల వంట కూడా సరిగ్గా చేయలేక పాడు ప్యాలెస్ లాంటి ఇల్లు సెక్యూరిటీ సిస్టమ్ కూడా ఉంది అయినా ఇక్కడుంటే హార్ట్అటాక్ వస్తుందని బయటపడి భయపడి ఇండియాకు తిరిగి వెళ్ళిపోయింది ఓ కోడల కంప్లైంట్ అయితే అత్తగారు అన్ని చోట్లకి తనతో కూడా వస్తానంటుందని మరో కోడలు వాళ్ళ అత్తగారు ఎప్పుడూ తనని ఇతర అమ్మాయిలతో పోల్చి మా మేనకోడల్ని చేసుకుంటే ఇలాగా ఉండేదా రాజులు వారమ్మాయిని చేసుకుంటే నాకు చేదోడు వాదోడుగా ఉండేది ఇలాగా దెప్పుతూ ఉంటుందని కోడంటి కం పెట్టే అత్తగారులు ఇప్పుడు ఎప్పుడో నూటికొకరు ఎక్కడో నూటికొకరు తప్ప ముఖ్యంగా అమెరికా దేశంలో చాలా మంది ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకుని సర్దుకుని స్నేహితుల్లాగా మసులుతున్నారు ఈ పెద్దవాళ్లు ఈ పెద్దవాళ్లు అన్నింటికీ అడ్డంగా ఉంటారనేది నిజం కాదు భార్యాభర్తలు వెళ్లే చోటికంతా వీళ్ళని తీసుకెడుతున్నారా ఏ తల్లి పిల్లల ఆనందం పాడుచేసి తన త కోసం వెంటపడదు కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అళ్ళుళ్ళు తమ మీద ఆధారపడున్న పెద్దల్ని లోకు చేసి అవమానించకూడదు వాళ్ల వృద్ధాప్యంలో హిస్టరీ రిపీట్ అవ్వచ్చు అమెరికాకు వచ్చే అమ్మలు కొడుకులకు కూతుళ్లకు వీలైన సహాయం చేయడానికే వస్తారు కొందరు ధనవంతులు పిల్లల్ని దేశాన్ని చూడడానికి వస్తారు మన దేశం కంటే ఇక్కడ ఏదో బాగుండుందని వచ్చిన వారు మరికొందరు వచ్చాక ఇక్కడ వాతావరణం సరిపడక వెనక్కి వెళ్ళిన వారు ఇక్కడ మనుష్యులతో పరిస్థితులతో సమర్థించుకోలేక తోకముడిచిన వాళ్ళు కోడళ్లతో అల్లుళ్లతో ఒకప్పుడు కూతుళ్లతో కొడుకులతో కూడా పడక వెనక్కి వెళ్లిన వాడు డ్రైవింగ్ రాక ఎక్కడికి వెళ్ళలేక ఇంట్లో వాళ్ళు ఉద్యోగాలకు పెడితే బిక్కు బిక్కుమంటూ ఒక్కరూ ఉండడానికి భయపడేవాళ్ళు ఇంకొకళ్ళ మీద ఆధారపడి బ్రతకలేని స్వతంత్ర మనుష్యులు ఇంకెవ్వరూ దిక్కులేక ఇండియా వదిలి వచ్చిన సింగిల్ తల్లులు ఇక్కడ చిక్కులకు తట్టుకోలేక మన దేశంలో పస్తున్నా పర్వాలేదని పారిపోయిన వాళ్ళు ఓల్డ్ పీపుల్ హోమ్స్ లో చేరిన వాళ్ళు పరిస్థితుల ప్రభావం వల్ల అడ్జస్ట్మెంట్ కుదరక అండర్స్టాండింగ్ లేక సంసారాలు విచ్ఛిన్నం చేసుకున్న వాళ్ళు రకరకాల అనుభవాలకి గురైన అమలున్నారు వాళ్ళ తప్పులేదు ఇలా జరుగుతుందని ముందే అంచనా వేసి ఎవరు ఊహించరు ఊహిస్తే ఈ దేశానికి అసలు రారు దిగితే కాని లోతు తెలియదు పిల్లలు అలా సుఖపడ్డవారు ఉన్నారు పిల్లల్ని బాధ పెట్టినవారు కోడళ్ళని హింసించిన వారు కోడళ్ల వద్ద ఓడిపోయిన వాళ్ళు అల్లుళ్ళని ఆడించిన వాళ్ళు అల్లుళ్ళ దగ్గర అపజయం పొందిన వాళ్ళు వియ్యపురాళ్ళ దగ్గర బియ్యం పొందిన వాళ్ళు వియ్యపురాళ్ళతో వారు మనవలతో వారు మనవల చేతుల్లో కీలు బొమ్మలు అమ్మలంతా ఇన్ని అవతారాలు ఎత్తుతున్నారు వీళ్ల అవతారాల పేటిక ఈ దేశంలో అమ్మల అవసరం ఎంతైనా ఉంది వాళ్ళు ఇల్లు చక్కబెడతారు వంట చేస్తారు డబ్బు కోసం కాకుండా ప్రేమతో మనవల్ని పెంచుతారు బేబీ సిట్టర్ అవసరం లేకుండా కొందరు చదువుకున్న అమ్మలు మనవులకి హోంవర్క్కి సహాయం చేస్తారు కొందరు సంగీతం నేర్పుతారు డాన్స్ నేర్పుతారు ఫోన్స్ ఆన్సర్ చేస్తారు గార్డెనింగ్ టైలరింగ్ ఐరనింగ్ మొదలైనవి ఎన్నో చేస్తారు మరికొందరు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లాంటివి కూడా నడిపిస్తారు మరికొందరు వారి ఓల్డ్ హే పెన్షన్ డబ్బులోంచి వైద్యానికి మందులకి పోగా మిగిలిన డబ్బు ఇంటికిస్తున్నారు ఇప్పటి కాలపు యువతలకు సామర్థ్యం లేక కాదు ఆచరించే తీరుబడి లేదు వాళ్ల ఉద్యోగాలు ఇతర బాధ్యతలతో వాళ్లు సతమతమవుతున్నారు అన్ని పనులు చక్క పెట్టుకోగల యువతలు లేకపోలేదు ఇక్కడకు అమ్మలు తమ ఆచారాలు అభిప్రాయాలు చిన్నవాళ్ల మీద రుద్దకూడదు ఇక్కడకు వచ్చిన యువకులు వాళ్ల బ్రతకులు వాళ్ళు బ్రతకగలరు సరిదిద్దుకోగలరు నువ్వు ఈ వేసుకోవద్దు జుట్టు కట్ చేసుకోవద్దు చీరే కట్టుకోవాలి అంటూ అన్నింటికీ ఆక్షేపించడం వీళ్ళని అదుపు ఆజ్ఞల్లో పెట్టాలనుకోవడం పెద్దలకు తగదు భర్తలకి అభ్యంతరం లేని విషయాలు ఈ పెద్దలకెందుకు కోడళ్ళు ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదించవచ్చు కానీ ఆధునిక దుస్తులు వేసుకోకూడదా ఈ దేశంలో కొన్ని సంస్థల్లో ఉద్యోగాలు చేసే ఇండియన్ ఆడవాళ్లు చీరలు కట్టుకోకూడదట అమెరికన్ డ్రెస్సెస్ వేసుకోవాలట ఈ నిజం తెలుసుకున్న తర్వాతైనా మనుషులు మారాలి యంగర్ జనరేషన్ వారితో స్నేహితుల్లాగా మసలాలి అంటీ అంటకుండా ఉండాలి అత్తగార్లని తనమేసే పరిస్థితి యువతులకు రాకూడదు అటువంటి అవకాశం ఇవ్వకుండా కొడుకులు తల్లుల్ని కాపాడుకోవాలి అమెరికాలో ఉన్న ఇప్పటి అమ్మాయిలే రేపు అమ్మలు మేము డబ్బు సంపాదించాం మాకెవ్వరూ అక్కర్లేదనుకోకూడదు పెద్దలను గౌరవించాలి వాళ్ల విలువలు గ్రహించాలి వారిని పనిముట్లు చూడకూడదు పనికొచ్చే పరికరాల లాంటి వాళ్ళు పెద్దవారు బంగారాన్ని భద్రపరుచుకుంటారు మంచి బట్టలను మంచి వస్తువులను జాగ్రత్తగా చూసుకుని కాపాడుకుంటారు పువ్వులు కాయలు కావాలంటే మొక్కలకి నీళ్లు పూసి పెంచుతారు అమ్మల్ని ఇలాగే కాపాడుకోవాలి వాళ్ళ బ్రతుకులు తాత్కాలికం బోధెలో ప్రేమ అనే పాలు పోస్తే మ్రోడు కూడా చి చిగురిస్తుంది మీ వృద్ధాప్యంలో మీ పిల్లలు మిమ్మల్ని ఎలాగ చూడాలని కోరుకుంటారో మీరు ముందు ఆచరణలో పెట్టి మార్గదర్శకులవ్వాలి అమెరికాలో ఉన్న అమ్మలు యంగ్ ఆర్ ఓల్డ్ ముందు తరాల వారికి మార్గదర్శకులై మీ పిల్లలని తీర్చిదిద్దాలి